గతులని దైవము ఈతని కరుణకా ఇలా వైష్ణవలమైతి ఈతని వల్లనే కంటిమి కంటిమిరుమణి ఉపదేశమి నష్టాక్షరీమంత్రం ఈతడే రామానుజులు ఇహ పరదైవము వెళ్ళి చే నీతడేకాహస్యములు చలిమితూపే శరణాగతి నిలిపి నాడీత నిజముద్రాధారణము మలసి రామానుజులే మాటలాడేదైవము నియమములితడే కానిలిపె ప్రపన్నులకు దయతో మోక్షము చూపెదగ నీతడీ నయమై శ్రీవేంకటేశు నగమిక్కేవాకిటను దయచూ చీమమ్మునిటే తల్లి తండ్రి దైవము